ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తివంతుడా మోహన పిలుగు దేవ మహిమా సర్వీ పేపతంది గృప మైడానికేస్తూతలు అర్పించుకోవడం అయినా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్న ప్రభావ మమ్మల్ని సజ్జల పలు నిలబెట్టుకున్న అయినా దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడు మమ్మల్ని ఎంతగానే ప్రేమించిన ఆయన మీకు నూతనమైన కృపను మాకు అనుగరించి నడిపించింది నూతనమైన అభిషేకంతో నింపి ఈ వాక్యమంతట్లో మీరు మహిం పొందని ప్రభావ మిమ్మల్ని అందరినీ ప్రభావ మీరు అభిషేకించండి ప్రభావ నీకు నూతనంగా ప్రభావ పరుషుల ఆత్మ అభిషేకంగా ఇంకా సంపూర్ణంగా మేము ఆత్మలోతులకు పోలాలని సహాయపడండి నా దేవ ఇసు ప్రభావ ఈ మీటింగ్ అంతా మీరు మహిమనుందని ప్రభ పాడలందరూ మహిళందరు వాకిందరూ మాట్లాడని ప్రభావ అనేక బిడ్డ రాయని త్వరగా ప్రతి ఆటంకాలు కొట్టివేయని ప్రభ మీరు అక్కడ తిరుగుతుంది ప్రభావ ప్రతి బిడ్డ సిద్ధపడాల ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ తన రక్షణ పొంది ప్రభావ మీకు ఒక మీరు తిరిగి వచ్చినప్పుడు ప్రభావ నా తన ఇసుకు ప్రభావ తన ప్రతి ఒక్క బిడ ప్రభావ మిమ్మల్ని చూడాలా ప్రభావ ముఖముఖిగా మిమ్మల్ని చూడాలా ప్రభావ మీ రాజ్యంలో మేమందరం ఉండాలా ఓ ప్రభా ప్రతి ఒక్క రక్షణ పొంది ఓ ప్రభావించి బిడలుగా తయారుజీమని ప్రార్థిస్తున్నాయి గొప్ప దేవానికి అన్నాలిసయ్య ఇక సమాప్తి చివరి అంచెలు ఉంటున్నాం ప్రభావామైన కాలంలో ఉంటున్నాం ప్రభావ పిలిపి మా నిత్యం చేస్తూ మరీ జాగ్రత్త పడి మే జీవించాలా ప్రతి మా అవయవముల ప్రభావ నీతి సాధనంగా మీకు అప్పజెతున్నారు ప్రభావము సంపూర్ణత మీకు సంపూర్ణత సహ పరిశుద్ధుల నడిపించని ప్రభావ ఇలాంటి మనసు మీ హృదయాన్ని కనిగిరించని ప్రవా తన్ని మీకు నూతనమైన అభిషేకం కనిగించండి పాడలదార ప్రవ మీరు మైంపులు వాసిందర మాట్లాడి ఈ మీటింగ్ అంతట్లో మీరు ఆధిపత్యంచి నడిపించమని యేసు క్రీస్తు పరిషద్ నామం నామ తండ్రి ఆ మేన్ సరే వినిపిస్తున్నాను వాయిస్ బ్రదర్ ఓకే శ్రావణ్ ఓకే వినిపిస్తుంది నా జీవిత కాలమంతా నీ సాగేద ఏసునితో నా జీవిత కాలమంతా ఎసుతో గడిపేదేసు నడిచేతో గడిపేదే ఆ జాని వాయిస్ వినిపిస్తులే జాన్ అన్నా చెప్పండి అన్న జాని వాయిస్ వినిపిస్తులేదు పాట వినిపిస్తుందా నీకు అన్న నాకు నాకు వినిపిస్తలేదన్న అదే అది నాకు కూడా ఇస్తలేదు కొంచెం బాధ్యో మళ్ళా వాయిస్ లైన్ లో ఉంది కానీ వాయిస్ కట్ అయిపోయినట్టు ఉంది మళ్ళీ కట్ చేసి యాడ్ చేయాలి అర్థంగా అట్రై చేయాలి హలో జాన్ గారు పెట్టుకో ఉన్నామన్నా మేము జాను ఆ జానిది వాయిస్ కట్ అయిపోయింది జాన్ ఇది మళ్ళా కొంచెం బాణ్యవో మళ్ళా ఆ నుంచి ఏమి సరే ఇప్పుడు వినిపిస్తున్నావు మరి ఆ ఇప్పుడు ఇనిపిస్తున్నాక కొంచెం బాణ్యవు తర్వాత మళ్ళా వాయిస్ వినిపి ఇప్పుడు ఓకే సార్ నీసానితో నారీ వితకాలమంతా నీసానితో నారీ వితకాలమంతా ఇసుతో నడిచేదా ఇసుతో గడిపేదా ఇసుతో నడిచేదా ఇసుతో గడిపేదా పరమున చేరగానే వెళ్ళేదని పరమున చేరగానే వెళ్ళేదన్ ఆ నోకువల సాగేదా నీ సాగేద ఏ నా జీవిత కాలమంతా నీ సాగేద ఏ నా జీవితకాలమంత వెనుక శత్రువు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినను వెనుక శత్రువు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినను అది జాంది మళ్ళా కట్ అయిపోయింది శ్రవణ్ హలో బ్రదర్ వీరకు వాడమను నాకు డిస్టర్బెన్స్ అవుతున్నట్టుంది మరి అది అది స్టార్టింగ్ కొంచెం ఇనిపిస్తుంది తర్వాత మళ్ళీ కొంచెం ఏ కట్ అయిపోతుంది శ్రవణ్ సిగ్నల్ వదుకున్నట్టుంది సరే విరళిలోకి ఇచ్చేసే పాట సరే నేను శ్రావణ్ పేదలు పాట పాడతావా నిమిషం నేను పాడుతున్నా ఒక నిమిషం నా పాడుతున్నా సంపూర్ణమైన నీ కృపా శశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శశ్వతమైనది నీ కృపా మరువలి నీదు నాం మరువలి నీదునామం మరపురానిది నీ కృపా మరపురానిది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమీ నీ కృపా శాశ్వతమైనది నీ కృపా పాపికీ విడుదలా చూపి కృపా పరమునా చెర్ చుట నీవు చూపి కృపా పాపికీ విడుదలా ీవు పినీ కృపా పరమునా ఆత్మదేవుడనీ కృపా అరద్య దమీ కృపా ఆత్మదేవుడనీ అరద్యదమనీ కృపా సంపూర్ణమయృ శాశ్వతమై నదినీకృపా సంపూర్ణమయ శాశ్వతమైనది నీ కృపా విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృపా తేజోస్తుల వాక్యమునందు చేర్చుటే నీ కృపా పాలకు నీవు చూపి కృపా తేజోసుల వాక్యమునందు చేర్చుటే నీకృపాత్మదేవుడ నీకృపా అరధ్య దైవమనీ కృపా త్మదేవుడనీ కృపా ఆరద్య దమని కృపా సంపూర్ణమీ నీ కృపా శాశ్వతమైనది నీకృపా సంపూర్ణమీ నీ కృపా శాశ్వతమై నది నీ కృపా మరువలేను నీదునామం మరువలేము నీదునామం మరపురానిది నీ కృపా మరపురానిది నీ కృపా సంపూర్ణమీ నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా హలో థ్యాంక్ యూ హలో హలో థ్యాంక్ యూ త్రావణ్ హలో బ్రదర్ రావణ్ కన్నీ దిలీప్ బ్రదర్ నోడా ఇస్తున్నా చెప్తులు కదా చిన్న ప్రాధాన్యం చేసుకొని స్టార్ట్ చేసుకున్నాను స్థూతం పశుద్ధ మహనద జీవన దేవుడు వేసే అని వంద ఆచరించడం జరుగుతుంది అయ్యా ఈ మధ్యకాల సమయం స్థించడానికి ఆరాధించడానికి ఈ సమయాన్ని బట్టి నీకు వంద ఆచరించడం జరుగుతుంది అయా ముఖ్యంగా వాకిన ద్వారా మీరు మాత్రం మాట్లాడడం జరుగుతుంది అయ్యా వాక్యమైన దేవుడ వేసే అనేక వంద నచ్చరించడం జరుగుతుంది నువ్వు తప్ప వరకు వేరే ఎవరు మాట్లాడడానికి వీలు జరుగుతుంది నా సొంత తరంపులు సొంత ఆలోచనలు లేకుండా అవన్నీ చిత్తానుసరంగా భయభక్తులు కలిగి అవన్నీ చిత్తానుసరంగా అయ్యే నీ మాదిరి పరంగా అవి ఉండేలాగా కృప్పణ కార్యక్రమం దాని జరుగుతుంది అయ్యా వాకిందరూ మీరు మాతో మాట్లాడడం జరుగుతుంది అయ్యా చిన్న మాట అయినా మాకు అధికంగా ఉండేలా నీ కృప్పణ కార్యక్రమంలో దచ్చిన జరుగుతుంది అయ్యే మీరు మాతో మాట్లాడి మీరే ఉండి ఆది అంత మహిళ మనీసిన మొదటి పేదలు రెండో అధ్యాయం మొదటి వచనం ప్రభు దయాని మీరు రుచి చూచిన సమస్తమైన దుష్టత్ను సమస్త కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోయిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆకర్షించుకుంది ఇక్కడ చూడండి గమనించండి ఒకటి ప్రభు దయాలుడని హ ప్రభు ఏసుక్రీస్తు ప్రభు అంట దయాలుడు అంట అంటే దయ చూపించే దేవుడు అయి ఉన్నాడు కదా మన దేవుడు అయితే ఆయన ఏమంటున్నాడు మీరు రుచి చూసిన ఏడు అలా అహలుయ నిజమైన ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన తప్ప ఇంకొక వేరొక దేవుడు లేడు ఆయన తప్ప వేరొకరు కార్యాలు చేయరు అని చెప్పేసి ఎప్పుడైతే మనం దేవుడు నమ్మి విశ్వసించి రక్షణ పొందుకుంటామో బాప్తిస్ట్ తీసుకుంటాం ఏసుక్రీస్తు నవంలో ఎప్పుడైతే మనకు సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ప్రాథం చేసి దాని విజయాన్ని పొందుకుంటామో అప్పుడు మనం అంటాం ఏమంటాం దేవుడు మన దేవుడు చేసే దేవుడు మాట్లాడే దేవుడు మనతో ఉన్న దేవుడు అని చెప్పేసి అంటే రుచి చూచి ఎరిగి తిని ఇక్కడ చూడండి గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పండు మామిడికాయ పెద్దది చాలా దొడ్డది ఉంటుంది దాన్ని ఏదో పేరు అంటారు ఆ పండుని ఇప్పుడు నేను ఒక ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి దాన్ని నేను మంచిగా కోసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని మంచిగా తృప్తిగా తిన్న తర్వాత నేనేమంట చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది అని నేను చెప్పేసి ఎందుకు నేను చెప్తా ఆ మాట ఎందుకు నేను చెప్తా దాన్ని కోసుకున్నా తిన్నా నేను తిన్నా రుచి ఏందో నాకు తెలుసు కాబట్టి నేనేమంటా రుచి చూచి ఎరిగి తిని హలి కదా ఇక్కడ ఏమంట రుచి చూచి ఎరిగి తిని ఇప్పుడు పండుగను నేను తిన్నా కాబట్టి నాకు ఏమనిపిస్తుంది దాని రుచి అనేది నాకు తెలుస్తుంది కదా యేసు కూడా మనం రుచి చూడకుంటే మనం ఏం చేస్తాం ఏం ప్రయోజనం లేదు కదా మనం ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి విశ్వసించినా దేవుణ్ణి ఆరాధించినా ప్రార్థన చేసినా ఏం చేసినా ఏం ప్రయోజనం లేదు ఎందుకు అంటే మనం రుచి చూడకుంటే వ్యర్థమైపోతుంది నామకర్ధమైన క్రైస్తవులాగా మనం ఉంటే వ్యర్థమైపోతుంది కదా అదే అంటున్నాడు ఇక్కడే ప్రభు దయాలుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును హరుయ దుష్టత్వము హరులుయ దుష్టత్వము అనేది మన లోపల ఉండదు అంట ఎలాంటి దుష్టత్వం మన లోపట దుష్టత్వం దుష్టుడు అంటే సాతాను సంబంధించినది ఆ సాతాను సంబంధించిన ఏదైతే క్రియలు ఉంటాయో అవన్నీ దుష్టత్వం కిందికి వస్తాయి సమస్తమైన కపటమును కపటము అనేది ఎప్పుడు వస్తుంది ఎదుటి వ్యక్తి నచ్చనప్పుడు వస్తుంది కదా వేషధారణ వేషధారణ ఎప్పుడు చేస్తాం యేసుక్రీస్తు నిజమైన రక్ష అంగీకరించి మళ్ళా లోకం సైడ్ తిరిగి మళ్ళా లోక సంబంధమైన విషయాలలో మనం పాలిపందులు పొందుకుంటే ఏమవుతుంది వేషధారణ అంటే నటించడము అలాంటి జీవితం ఇంకోటి అసూయను అసూయ కూడా ఉండకూడదు అంటే ఇంకేమంటుండడు సమస్త దూషణ మాటలను మాని హలుయ ఏంటంటే దూషణమైన మాటలు మనం మానేయాలంట ఏంటి ఏంటి దుష్టత్వము కపటము వేషధారణ అసూయ దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యువును పోల్ని వారే కొత్తగా జన్మించిన శిశువులతోటి మనల్ని పోలుస్తూ ఉన్నాడు దేవుడు అట్లా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు ఎందుకుంటా ఉండాలి అంటున్నాడంటే కొత్తగా జన్మించిన వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ మైండ్ అంత ఫ్రెష్గా ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి దుష్టత్వం చేయాలా ఈ వ్యభిచారం చేయాలా ఈ వేషధార చేయాలా ఈ దొంగలించాలా ఇది తప్పు చేయాలా వాళ్ళని మోహ చూపుతో చూడాలా అట్లాంటి ఉద్దేశాలు ఏది ఉండే వాళ్ళకు చిన్నపిల్లలకి ఏముంటుంది మంచి కళ్ళ కప్పడం లేని మనస్తత్వం ఉంటుంది కదా అలాంటి జీవితం మనకు ఉండాలంట అలుయా క్రొత్తగా జన్మించి శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన నిర్మలమైన వాక్యాన్ని ఎట్లా అంటే ఆ తల్లిపాలు మనం తీసుకుంటాం కదా అదేవిధంగా తన ఏమంటుంటే దగ్గర మనం పాలన తీసుకొని ఆ వాక్యాన్ని పాలతోటి పోలుస్తామని అడుగు ఇక్కడ చూడండి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము హలుయ చిన్న బిడ్డడు బతకాలి అంటే ఏం చేయాలా పాలు తాగాల ఆ పాల అనేది ఏం చేయాలా అరగాలంటే గడ్డగా అడుతుంది మామూలుగా ఏమంటారు మనం బర్రెకు ఇట్లా ఒక ఏమంటారు ఒక మూడు నాలుగు సార్లు ఏమవుతుంది గడ్డకు ఆ పాలంటారు కదా అలాంటి పాలు ఏమైతే గడ్డ కట్టే అదే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది స్పీడింగ్ కావాలో ఆ విధంగా తీసుకుంటది అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే చిన్న పిల్లల్ని పోలిన వారి వాక్యం అనేది నిర్మలంగా ఉండాలంట ఇంకోటి ఏంది అది ఎదుగుదల రక్షణ విషయంలో ఎదుగు ఆ పాలను అపేక్షించుడి హలియా కదా వాక్యాన్ని అపేక్షించాలంట మనం ఎందుకు ఎదగాలి అంటే ఆత్మీయంగా ఎదగాలి అంటే పాలన అనేది ఖచ్చితంగా అపేక్షించాలి అంట తీసుకోవాలంట అప్పుడు ఎప్పుడైతే మనం ఈ నిర్మలమైన పాలన మనం తీసుకుంటామో మనం ఏం చేస్తాం సమస్తమైన దుష్టత్వాన్ని వదిలేస్తాం సమస్తమైన కపటాన్ని వదిలేస్తాం వేషధారను వదిలేస్తాం అసూయను వదిలేస్తాం దూషణ మాటలు మన నోటికి రావు అంట హ ఇప్పుడు బలమైన వాక్యం నేను చెప్పేసి ఒక గంటకి నేను ఒక భూత మాట మాట్లాడినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఏం ప్రయోజనం ఉంటుంది ఏం ప్రయోజనం మనం ఏదో వాక్యం చెప్పాలి కదా అని చెప్పేసి ఆ టైంకి తీసుకున్న వాక్యం చెప్పేసి దాన్ని ఆచరణలో పెట్టకుండా ఏ ప్రయోజనం అవుతుంది వ్యర్థం అయిపోతుంది కదా ఆ విధంగా మనం ఉండొద్దు అని చెప్పేసి చిన్నపిల్లలాగా ఉండాలని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అన్న నాలుగో వచనం అన్నా ఉన్నారా బ్రదర్ మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకునకు వచ్చిన వారై ఏస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాచకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు ఇక్కడ చూడండి మనుషుల చేత విసర్జించబడినను హౌలుయ నిర్మలమైన మనసు అర్థమవుతుందా నిర్మలమైన మనసు ఆ వాక్యాన్ని ఒక పాలలాగా తాగి ఎప్పుడైతే మనం శక్తిని అందుకొని ఆత్మానుసారంగా జీవిస్తుంటామో మనుషుల చేత విసర్జించబడతామంట హూయ్య ఇక్కడ చూడండి ఆత్మానుసారంగా ఎప్పుడైతే నువ్వు ఎదుగుతా ఉంటావో మన ఇంటి పక్కన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు మన పిల్లలు కానీ మన భార్య కానీ మన భర్త కానీ ఎవరైనా కానీ మన ఇంట్లో వాళ్ళే మనకు విరోధంగా నడుస్తూ ఉంటారు విసర్జించబడతా ఉంటారు అంటే వాళ్ళ చేత మనం ఏం చేస్తాం ఈనేది ఇట్లా పిచ్చోల్లాగా చేస్తుండో ఈయనేది ఇట్లా ప్రవర్తిస్తుండో ఒకటి రెస్పాన్సిబిలిటీ లేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అక్కడ ఇక్కడ అదే విషయం చెప్తా ఉన్నారు మనుషుల చేత విసర్జించబడినను దేవుడి దృష్టికి అవిలో ఇక్కడ చూడండి ఎవరి దృష్టి దేవుడి దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యమును సజీవనైన రాయి అగు ప్రభువు నద్దకు వచ్చిన వారే హలుయ ఎవరి దృష్టికి దేవుని దృష్టికి అంట చాలా అమూల్యమైనదంట వాక్యం అనేది సజీవమైన రాయి యగు ఆ కదా ఈ రాయి ప్రభు నద్ధకు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధం బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు హళుయ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఏసుక్రీస్తుకి ఏంటంట దేవునికి అనుకూలంగా ఉండడానికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు హళళియ దేవునికి ఆత్మ సంబంధమైన బలును అర్పించడానికి పరిశుద్ధ యాజులుగా ఉన్నట్లు హళియ ఇది ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలా బలి అనేది ఎందుకు ఎందుకు అర్పిస్తాం మనము ఏదైనా తప్పు చేస్తే పాపం చేస్తే దానికి గాను ఒక జంతువును అర్పిస్తాం కదా అదేవిధంగా ఏదైతే మనం తప్పులు పాపాలు చేస్తున్నామో దాన్ని దేవునికి అర్పించేయాలంట ఏదైతే పాపం ఉందో తొలగించేసి మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పించాలంట పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు హళియ మనం ఏంటంట సజీవమైన రాళ్ళమంట ఎందుకు దేవుడు నిజమైన దేవుడు సత్యమైన దేవుడు కదా అందుకే ఇక్కడ సజీవం అంటే జీవం కలిగిన దేవుడు కాబట్టి ఆయనలాగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము హళియ ఏ విధంగా కట్టబడుచున్నామంట ఆత్మ సంబంధమైన మందిరం దాగా కట్టబడుచా ఉన్నాము ఇక్కడ చూడండి ఎనిమిదో వచ్చినాం కట్టువారు వాక్యమును అవిధయలై త్రొట్టిల్లు చిన్నారు దానికే వారు నియమింపబడి నియమింపబడిరి హలుయ కొంతమంది కడతా ఉన్నారంట ఇల్లను కానీ వాక్యానికి విరుద్ధంగా ఉంటా ఉన్నారంట కదా మనం ఎన్ని కట్టినా కూడా వాక్యానికి విరుద్ధమై ఉంటే ఏమైపోతామంట త్రొట్టిల్లు చున్నారు హలుయ దానికే వారు నియమింపబడతారు ఈ వీళ్ళు త్రొట్టిల్లాల వాక్యానికి విరుద్ధంగా ఉండాలి కానీ దానికోసమే వాళ్ళు నియమించబడ్డారంట హలుయ ఒకవేళ మనం త్రొట్టిల్లి దుష్టత్వంలో దేవుని చిత్తానుసరంగా లేము అంటే మనం దానికి నియమించబడ్డ వలంగా ఉన్నామంట ఒకవేళ ఆత్మానుసారంగా ఆత్మాస ఆత్మ సంబంధమైన పాలన తాగితే దానికి అంటే దేవునికి అనుకూలంగా ఉన్నట్టు ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా పోతే దానికి అంటే శాతానికి దుష్టత్వానికి మనము చెయ్యి అప్పగించిన వారమే ఉంటున్నామట కదా ఆ విధంగా ఉండకుండా దేవుని చిత్తానుసారంగా మన ప్రతి ఏదైతే దుష్టత్వం కానీ అసూయ కానీ కలహం కానీ ఏదైతే ఉందో అవన్నీ దూరపరుచుకొని దేవుని యొక్క పాలు ఏదైతే బలమైనది ఉందో సజీవమైన వాక్యం దాన్ని తీసుకుంటే దేవుని చిత్తానుసారంగా మనం నడిపించుకుంటా పడుకుంటా మనందరం ఏకంగా దేవుని పనిచేసుకుంటా వెళ్ళిపోదాం చిన్న వాక్యం దేవుడు దీవించిన తర్వాత సరే థ్యాంక్ యూ ఒక్కొక్క మనం ప్రార్థన చేస్తాం మీతోనే స్టార్ట్ చేయండి ప్రార్థన మనం ఈ సెషన్ చేయండి మీరే చేయండి తర్వాత అంశమా లేకుంటే ఎట్లా నేను మీరు వైరస్ గురించి వైరస్ బాధలు దేవుడు స్వస్థపరచాల ఈ చివరి కాలంలో అంత్యంగా ఉన్నాం కాబట్టి అందరూ దేవుడు రాక సిద్ధపడాలా ప్రతి సేవ చేయాలా ప్రతి ప్రభు వాక్యముల అభివృద్ధి పొంది అనేక ప్రాంతాలు వెళ్ళి రక్షణ సువార్థం ప్రకటించాలా ఆత్మీయంగా ఇంకా వాక్యంలో బలపడాల ప్రతి ఒక్కరు అట్లా స్తోత్రుద్ర మహాను సలవదు జీవంగ జరుగుతుంది అయా నమ్మకమైన దేవుడ గొప్ప దేవుడు వేసేయా నువ్వు తప్ప వేరొక దేవుడు లేవు నా ఏసేయకు ముందనాన్ని చల్లిస్తున్న జరుగుతుంది ఆయా ముఖ్యంగా వైరస్ బాధన ఎవరైతే పడతా ఉన్నది జరుగుతుంది ఆ కుటుంబాలను బట్టి మీరు పాదన చేస్తున్నది జరుగుతుంది ఆ బిడ్డలో మీరు దీవించిన ఆయన ఆశీర్వించి ముట్టి కనకరించిన జరుగుతుంది ఎవరు తోడు లేనప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు నయేసే నీకు ముందనాన్ని చల్లించిన జరుగుతుంది ఆయా నీ తట్టు తిరగడానికి పనుకున్న దగ్గర ముద్దాయించింది ఆయా దేవుడు ఉన్నాయా ఏసే నీకు వంద నా చెల్లించడం జరుగుతుంది స్థుత్ర చెల్లించిన స్తోత్రం చెల్లించడం జరుగుతుంది గొప్ప మహిమగల రాజా నీకు వంద నా చెల్లించిన జరుగుతుంది అన్ని తట్టు తిరగల నీ కృపణ కనుక దయచిన జరుగుతుంది అయా ముఖ్యంగా వాక్యందారు మీరు మాతో మాట్లాడి విధానం నీకు వంద నా చల్లించిన జరుగుతుంది అవన్నీ తట్టు తిరగలని కృపణ కనుక ఉన్న దయచిన జరుగుతుంది మాలో ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని తీసేసి అయన్ని చిత్తానుసరంగా నడిచిపెట్టడం దీని ఆశీర్వించడం జరుగుతుంది అయా ముఖ్యంగా మొదటి శేషంగా మేము జరుగుతాయి ఈ సేషన్ మీరు దీవించి ఆశీర్వాదించండి ఎంతమంది అయితే ఆన్లైన్లో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించినది తండ్రి అయ్యాషలో బాధతో అయ్య కుల మీలో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి నా ఆశీర్వదించండి నివించి నడిపించి ముట్టి మన ఏ నంబర్ కుటుంబం తండ్రి అమ్మేన్వణ్ లోపల ఉండనా ఇంకో చేస్తారా మర్లేదా నేను చేస్తాను మీకు అన్న నియ ఈ యొక్క మధ్యకాన సమయంలో ప్రభావ ఇక ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వాళ్ళ ప్రభావ ఈ సమయంలో ప్రభావ నేను సృతించే భాగ్యాన్ని మాకు అనుగరించారు మీ వాక్యాన్ని ధ్యానించి ఓ ప్రభావ కృపర మాకు అనుగరించిన ప్రభావ నీకు వాదనాలి సయా వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభావ నా దేవనా ప్రభావ మీ ఎందు ప్రభావ రుచి చూచిలో మేము తెలుసుకోవాలా అయినా మీ రుచిలో ఉండాల ప్రభావ మీ వాక్యం అనే పాలన ఆపేక్షించాలా సంపూర్ణంగా మీ వాక్యం స్వీకరించాలా మీ వాక్యంలో బలపడాలో ప్రభావ ఓ ప్రభావ ఎందుకంటే లోకమంతా దుష్టత్వంతో నిండిపోయింది కనుక ప్రభావ మీ వాక్యంలో మీలో రుచి ప్రభావ ఎరుతైన ప్రభావ మీ వాక్యంలో బలపడితేనే ప్రభావ దుష్టత్వం మేము వాటి నుంచి మేము అర్థయించుకోగలం ప్రభావ అనేకులు ప్రభావ తండ్రి శోధులను ఎంతో మంది పడిపోతున్నారు ప్రభావ ఆ మీకు కనికరిని చూపించను ప్రభావ ఆ బిడ్డలు సంపూర్ణంగా తెలుసుకోవాలా మీ వాక్యం చేత బలపరచబడాలా రైతాన్ని బంధకాల సమస్తమైన దుష్టత్వం నుంచి వాళ్ళు విడుదల పొందాలా ప్రతి దశలో జాగ్రత్తగా మీ ఆకర తొలుగుంది ప్రభా నైనా ఇష్ట ప్రభావ మీ ఆకర మేమందరం సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు అందాలిసయ్యా నా దేవాక్యమైన పాలనని అపేక్షించాలా ప్రభావ పరిశుద్ధ యాజకులుగా పరిశుద్ధే జనంగమును మార్చుకున్న ప్రభావ నా ఇలా మీకు ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడ్డ ప్రభావ మీరు మా హృదయంలో ఉండాల ప్రభావ నా హృదయమే మీ ఆలయం ప్రభావ ఈ ప్రతి క్షణం ప్రభావ మా హృదయంలో మీరు నివాసం ఉండని ప్రభావ సింహాసం మా హృదయంలో ఉండని ప్రభావం బలపరచండి నూతనంగా అభిషేకించండి మా అంతరంగా కూర్చున్న మా అంతరంగా కూర్చున్న ఆత్మీయే తెలియబడిన మా చెవులు ఎస్ ప్రవణ తల్లి లాక్డౌన్ లో ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరిచినారు ఓ ప్రవణ తల్లి నీకు అన్నానికి తయ్యా గొప్ప దేవ ఇంకా అనేక బిడ్డలు వచ్చే ప్రభావ ఈ ఆరధంలో పాల్గొనే ఉన్న ప్రతి బిడ్డలు ఇంకా ఎంతో రాలేదు ప్రభావ కుటుంబాలకు మీరు ఆదరించండి బలపరచండి నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షిని పెట్టుకొని ఇచ్చిన ఈ ఆనందంలో ప్రభావి ప్రార్థనలు ఆరాధనలో పాల్గొనిన ప్రతి బిడ్డను ప్రభా మీరు బలపరచండి దీవించండి నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షిని పెట్టుకున్న ప్రభా ఈ శ్రమల కాలంలో నింటున్న ప్రభావ ఈ శ్రమల వల్ల ఏడను కదిలింపబడుకున్న ప్రభావ ఓ ప్రభావం ఏ స్థితిలో పిలువడం వల్ల అదే స్థితిలో మీకు కలిగిన సాహస్థం కలిగి జీవించాలా మీకు నీతి సత్యం మీద ధైర్యంగా నేకృష్టిని ప్రకటించాలా ప్రభావ లే భయపడుతున్న విశ్వాసంలో ముందుకు పోలాగిన సాయపడండి చలి సేవ చిత్రు మనందరూ నడిపించి బలపరచమంత ఆవిస్తం అయినా వైరస్ బాధితులందరినీ గురించి స్వస్థపరిచని ప్రభావ పొందిన గాయలలో స్వస్థతుంది ప్రభావ పత్రిక బిడకు స్వస్థత అనుకరించిన ప్రభావ ఆయన వ్యాక్సిన్ మీరు కాపాడమంత ఆదిష్టం ఆయన అంతా యథావిధిగా జీవిస్తున్న అంతా బాగుందని కానీ ప్రభా ఇది అంతకంతకు చెడిపోతుందని ఎవరు తెలియ తెలిందో ప్రభావ ఓ ప్రభావ నోవా కాలంలో ఏ రీతిగుందో ఓ ప్రభావ జలప్రాలయం వచ్చేంత వరకు వాళ్ళు తినిచు తాగు పెళ్లి చేసుకుంటూ పెళ్లి పెంచు ఒక జీవించిన ప్రభావ వారు ఎవరు తెలియని టైంలో జలప్రాలయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకుని పోయిన ప్రభావిత్య నరకానికి ప్రభావ పది అలాగునే మనుషులకు అనే రాకట ఉన్నారు ప్రభావ నేను చూడగలుగుతున్న ప్రభావ చూచి మనకు చూపిస్తున్నారు మీరు రాక బహు త్వరగా ఉంది కాబట్టి నేను మీ త్వరగట్టు సిద్ధపడాలా ప్రభా నైనా మా గుడార మీ కూరలో సేవ చేయాలి అనే కుటని ప్రకటించాలా ఓ ప్రభా తండ్రి ఏసు ప్రభా ప్రతి ఒక్కరి కొరకు ప్రభావ మీ ప్రార్థన విజ్ఞాపం చేయాలా అనేకులకు ప్రభావ మీకు నీతిని సత్యని మీ ధైర్యంగా మీరు ప్రకటించాలా ప్రేమతో అంటే నూతనమైన అభిషేకాన్ని మాకందరికి అనుగ్రించి మీరు ఆ ప్రశుద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధం నామ ప్రార్థించిన తండ్రి ఆ మేన్ ఆ మేల్ కృప మేడ కనికరంగల దేవరాజుల రాజా ప్రభుల ప్రభు దేవాది దేవ మా రక్షణ కడతా మీకు ఎంతో లెక్కలేనండి ఈసో క్రీస్తున్నామా బట్టి ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో మీరు వాక్యం చేస్తూ మాట్లాడినారు ప్రభు అందుబట్టి మీకు లెక్కలేనని వందనాల ప్రభా కృపా మాయడా కానికరంగా దేవాదయా మీకు ఎంతో లెక్కలేనని వందనాలి ప్రభా దేవ మీరు అక్కడ త్వరలో ఉంది ప్రభా మేము పరిశుద్ధంగా జీవించాలా మీ తటుత్తి కాల ప్రభా వాళ్ళ పాప పూరితమైన జీవితం నుంచి ప్రభా వాళ్ళు యొక్క మార్గంలోకి రావాలా ప్రభు మీరు ఆత్మకార్యం జరిగించండి మీ ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా సృష్టికర్త సర్వాధికారి జీవంగల దేవా జీవాధిపతి మిమ్మల్ని ఆరాధన చేసే భాగ్యం మీరు మాకు ఇచ్చిన ప్రభా మీకు ప్రాధాన్య భాగ్యం ధాన్యత మీరు మాకు ఇచ్చిన ప్రభా దాన్ని ఇసు ప్రభా మీరు వరకు ప్రభా మేము తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తూనే ఉండాల ప్రభా వెనకడి వేయడానికి లేదు ప్రభా మీ నామం నిమిత్తమే ఇసు ప్రభా మేము ముందు పడాలా ప్రభా దేవ మీలో వెనక చేస్తున్నది మాలో ఏ ఒక్కటి కూడా ఉండదు ప్రభా ఒకవేళ అది మక్కుంటే ఈ క్షణం ఆములని ఏసు క్రీస్తునాములు దూరపరచండి దాని నుంచి ఏసు ప్రభా మీ ఆత్మకార్యం జరిగించండి మీ యొక్క కృప మీ కనికరం చేత నడిపించండి ప్రభావ ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రభావ ఆత్మ చేత అభిషేకించండి ప్రభావ మీ ప్రేమను దయచేడు ప్రభావ మీ యొక్క జాలి కృప ప్రతి ఒక్కరిని మీరు దయచేడు ప్రభావ అంతం వారికి సాగించే బిడ్డలాభంలో తయారు చేయండి ప్రభావ వేరే దూరంగా నీడగా ఉంది ఏసు వైరస్ నుంచి ప్రతి ఒక్కరిని కాపాడండి విపరీతంగా విజృంభిస్తుంది ప్రభా కనికరం జీవించండి కృప జీవించండి ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభు దాని నుంచి విడుదల పొంది మీ రక్షణ మార్గంలోకి రావాలా సాయపడని ప్రభ కృప జండి ప్రభా కన్నికరం దయగల తండ్రి కృపగల తండ్రి మీకు వందనాల పాపపూరితమైన జీవితం వారు వదిలేసేయాలా మీ యొక్క రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా వాళ్ళతో మీరు మాట్లాడని దర్శించండి ప్రభా ఈసయా మైమోన్నత దేవా మీరు ఆత్మకార్యం జరిగించండి ఏ యొక్క ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభా ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలా ఈశ్వక్రీస్తు నామంలో ప్రభా అలెలుయ్యేసండ్రి మీకు వందనాల ప్రభా పేషెంట్లను మీరు ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభా అనారోగ్యం ఉండాలని కొట్టివేయండి ఏసుక్రీస్తునామంలో అనారోగ్యాన్ని మీరు కొట్టివేయండి స్వస్థపరచండి ప్రభా బంధకాల ఎరుకుల ఇబ్బందుల నుంచి వాళ్ళకి ఏసుక్రీస్తుంలో విడుదల కలుగును గాక ఏసు రక్తమే చేసు నామే చెప్ గొప్ప దేవ యొక్క కృపజీంచమని ఏస్తున్నామం మనం ప్రార్థన్ చేస్తున్నాం తండ్రి నడిపింపు అందరికీ వైరస్ బాధి తెలిపి సకల పరిశుద్ధులకు కథాకాలం తోడిందుని దాకా ఆ మెయిన్